శ్రీగ్యో నమీ గణానాన్ వాగణపతిమహే కవి కవీనాప్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాగయేత్యి పరమంపురుషం పా దివ్యం యాతి పార్థనుచింతయన్ హే పా అంటే వో అర్జున చేతసా మనస్సుతో మనస్సు మనస్సు చాలా ముఖ్యం సాధారణంగా కొంతమంది ఆత్మను శోధన చేసే ప్రయత్నం చేస్తారు ఆత్మశోధన అంటారు ఆత్మ అంటే మనస్సు అనే అర్థమైతే పర్వాలేదు కానీ ఆత్మస్వరూపాన్ని ఏ శోధన చేయక్కర్లా ఎందుకంటే ఆత్మ బ్రహ్మది అది పాది పరమాత్మ బ్రహ్మ అదే దేవుడు అంటే దాన్ని ఏమి శోధన చేస్తారు అది పూర్ణము కాబట్టి ఆత్మను శుద్ధి చేయాల్సిందేమీ లేదు జగత్తు ఇంకొంతమంది జగత్తును మేము ఇంప్రూవ్ చేస్తామని బయలుదేరుతారు జగత్తు ఏమి ఇంప్రూవ్ చేస్తారు సో ఒకటి కుక్కతోక వంటిది జగత్తు అది దాన్ని సాఫీ చేయటం ఏం అయ్యే మాట కాదు సో పూర్వానికి ఒకతనం ఒక తోక సాఫీ చేయమని పురమాణించాడు గురువుగారు ఆయన ఏం చేశాడంటే వెదురు బద్ద ఒకటి తీసి ఆ తోకకి ఇలా కట్టి తాడుతోటి వారం రోజులు అట్టి పెట్టాడు అది సట్రైట్ అవ్వాలండి స్ట్రైట్ అవ్వాలి వారం రోజులు అయిల పెట్టలే ఆ తోకని ఆ బద్ద తాళ్ళన్నీ ఉప్పేసాడు ఉప్పేసి ఎలా ఉంటుందో చూస్తే టక్ మనం మళ్ళీ అదే ఉంది జగత్తు అలాంటిది జగత్తునేమిటి మీరు సాఫీ చేసేది తర్వాత జగత్తు మిథ్యా అది సత్యం కాదు ఇప్పుడు సినిమా ఉందనుకోండి ఈ సినిమా బాగోలేదు దీన్ని మళ్ళీ దీన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే క్యా బాత్ హే దానివల్ల ఏమీ ప్రయోజనం ఏర్లేదు కాబట్టి జగత్తునేమి మీరు శుద్ధి చేయనక్కర్లా ఇంకా మరి శుద్ధి చేయాలి అటు ఆత్మకి పరమాత్మకి ఇటు జగత్తుకి మధ్యలో ఉంది చేతస దానిని మనం సరి సరిచేయాల్సి ఉంటుంది సో మన ఫోకస్ అంతా కూడా చేతస్ మనస్సుమే పెట్టాలి ఓ మహాత్ములు అంటూ ఉండేవారు యు కన్సర్న్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ మైండ్ అని అనివారు ఎందుకలా చెప్పాల్సి మనకి లోకంలో రెండు రకాల మనుషులు కనపడతారు కొంతమంది దే ఆర్ అబౌట్ గాడ్ అయ్యో పాపం దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా అయిపోయి అయితే దేవుడు వర్షంలో తడిసిపోతున్నాడు ఎండలో ఎండిపోతున్నాడు అని దేవుడి గురించి వర్రి అవుతారు కొంతమంది జగత్తు గురించి వర్రి అవుతారు అరే దేవుడి గురించి జగత్తు గురించి తర్వాత చూద్దామప్ప నువ్వు ముందు నీ మనస్సు సంగతి సెటిల్ చేసుకో నీ మనస్సు సెటిల్ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి గురించి చూద్దాం అప్పుడు అప్పుడు శుద్ధమైన మనస్సుతో దేవుడికి అవసరం ఉందా లేదా నీకే తెలుస్తుంది అలాగే సో శుద్ధమైన తోటి జగత్తు ఏడల ఏమి చేయాలి అన్నది కూడా నీకే తెలుస్తుంది మనస్సుని కలుషితం చేసి పెట్టుకుని జగత్తుని నేను శుద్ధి చేస్తాను దేవుడికి నేను ఏదో చేస్తాను అంటే క్యా బాథే అది సరైనది కాదు కాబట్టి చేతస్స మనస్సును రాగద్వేషములు రహితముగా చేయాలి మనస్సుని నియంత్రించవలను మనస్సుపై కొంత కమాండ్ మనిషి జీవితాన్ని మనస్సు నడిపిస్తూ ఉంటుంది ఒక క్రిమినల్ నేరాలు ఎందుకు చేస్తున్నాడు అంటే మనస్సు ఒక వైదికుడు వైదిక కర్మను ఎందుకు చేస్తున్నాడు అంటే మనస్సు ఓ విద్యార్థి చాలా కష్టపడి ఎందుకు చదువుకుంటున్నాడు అది మనస్సు ఇంకో విద్యార్థి అల్లరచెల్లరగా ఎందుకు తిరుగుతున్నాడు అది మనస్సు మనందరం ఇక్కడ కూర్చుని సాయంకాలం పూట బోలని సినిమాలు ఉన్నాయి చూడడానికి ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా ఇంట్లో కూర్చుని కూడా మనం సినిమా చూడొచ్చు తెలుగు సినిమా చూడవచ్చు హిందీ సినిమా చూడవచ్చు ఇంగ్లీష్ సినిమా చూడొచ్చు శనివారం సాయంకాలం ప్రైమ్ టైమ్ అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కూర్చుని భగవద్గీత వింటున్నాము అంటే ఆ రకంగా మనల్ని నడిపించేటువంటిది మనస్సు ఆ మనస్సు విషయంలో టూ ప్రాంగ్డ్ అప్రోచ్ అభ్యాసేనచ కౌంటేయ వైరాగ్యేన అని ఆరో చెప్పాడు శ్రీకృష్ణుడు దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ పునరుక్తి వేదాంతంలో పునరుక్తి దోషం కాదు ఇక్కడ అభ్యాసాన్ని అభ్యాసము అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయటం అభ్యాసానికి యోగము పేరు సాధనము ఈశ్వరుణ్ణి చేరుకునే సాధనమేమిటి అభ్యాసయోగము అంటే అభ్యాసమునే సాధనముగా చేసుకో అభ్యాసము చేయుము ఈ అభ్యాసము పతంజలి మహర్షి ప్రయోగించాడు దీన్ని వేదాంత శాస్త్రంలో ఉపయోగిస్తారు ఆ పదాన్ని తర్వాత వ్యాకరణంలో వాడతారు మామూలుగా పూర్వకాలం మీకు తెలుగు పుస్తకాలు లెక్కలు ఇవన్నీ తెలుగులో ఉండేవి పాఠం అయిన వెంటనే వెనకాల అభ్యాసము అని అంటే ఆ పాఠంలో చదివినటువంటి విషయాలని పునః ఇంకొకసారి మనం ప్రాక్టీస్ చేయటం అనే అభిప్రాయం శ్రీకృష్ణుడు మనస్సును నిగ్రహించడానికి రెండు ఉపాయాలు చెప్పాడు అర్జునుడు డైరెక్ట్గా అడిగాడు ప్రశ్న ఈ మనస్సుని కంట్రోల్ చేయడం అలాగా దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే అభ్యాసము వైరాగ్యము అదే మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఇంకా కొత్తదేం చెప్పట్లేదు అభ్యాసయోగయుక్తేన అంటే అభ్యాసము చేత అభ్యాసానికి యోగం అనే ఒక పదాన్ని జోడించి దాన్ని సాధనంగా చేసుకో అని అభ్యాసయోగము అదొకటి రెండవది వైరాగ్యం కదా నాణ్యగామిన అంటే వైరాగ్యమే అన్యములు అంటే ఇతరములు ఇతరములు ఇతరములు అంటే జగత్తులో ఉండే విషయములు ఏమిటి ఆ విషయాలు ఐదు అయితే మన మనిషి అనేక విషయాల వెంట పరుగులు తీస్తాడు అన్నీ కలిపి ఐదు ఐదుగా దాన్ని రెడ్యూస్ చేయొచ్చు శబ్దము స్పర్శ రూపము రసము గంధం ఐదింటి కంటే పరిగెడుతూ ఉంటాం మీరు సినిమా సినిమాకి వెళ్ళారనుకోండి అంటే అర్థం మీరు వేట వెనకాల వెళ్ళారన్నమాట రూపము శబ్దము సినిమా అంటే ఆడియో విజువల్ కదా ఆడియో విజువల్ అంటే శబ్దము రూపము ఆ రెండింటికి ఆకర్షితులై అక్కడికి పరిగెత్తారని అర్థం సినిమాకి వెళ్ళే ముందు హోటల్కి పరిగెత్తారనుకోండి ముందుగా వెళ్ళి కొంచెం హోటల్కి వెళ్ళారనుకోండి రసాము తర్వాత సినిమాకి వెళ్లే ముందు అదేదో స్ప్రే ఇలా ఇలా స్ప్రే చేసుకుని వెళ్ళారనుకోండి గంధము మంచి ఖరీదైనటువంటి డ్రెస్ వేసుకు వెళ్ళారనుకోండి స్పర్శ సో ఇలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు ఐదు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వస్త్రాలు కొనేప్పుడు ఈ వస్త్రం చాలా ముతకగా ఉంది అంటే ఇప్పుడు పంచి ఉందనుకోండి నూట ఇరవై నెంబరు చూపించమంటారు అంటే ఆయన మా దగ్గర ఎనభై ఉందంటే ఎనభై వద్దు నూట కావాలి నూట అంటే అర్థం ఏంటి నాజూకు నాజూకు వస్త్రం నాజూకు వస్త్రం కట్టుకుంటే అది స్మూత్గా ఉంటుంది అదే ముతక వస్త్రం కట్టుకుంటే ఏదో కొంచెం గరుగ్గా ఉంటుంది అదే స్పర్శ నాజూకు వస్త్రం నాకు కావాలి దట్ ఈజ్ స్పర్శ సో ఒక దృష్టాంతం చెప్పాను ఇంకా అనేక ఉంటాయి దాంట్లో సో ఈ విధంగా ఈ విషయముల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది మనస్సు గామి గామి అంటే పరిగెత్తుకుపోవడం ఇప్పుడు విద్యార్థి చదువుకోకుండా ఎక్కడికి పోయేట్రా అంటే ఎక్కడికి పోయేట్రా వేడంటే ఏమో ఎక్కడికి పోయాడు చదువు అయితే లేదు క్లాస్ అటెండ్ చేయట్లేదు ఎక్కడికో పోయాడు ఎక్కడికి పోయాడు అంటే ఏం చెప్తాం అన్యగామి ఆ విధంగా నీ మనస్సు కూడా ఇతరముల వైపు జగత్తులోని విషయముల వైపు పరుగులు తీచుండును దానికి ఆపోజిట్ నాణ్యగామిన అంటే జగత్తులో ఉండే విషయముల ఎడల వైరాగ్యమును కలిగి ఉండుట వైరాగ్యం మీరు వైరాగ్యాన్ని కలిగి ఉంటే మీ మనస్సు పరుగు తీయదు మనకి రాగం ఉండబట్టి మనస్సు అటు పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి మనస్సుకి రెండు ఒకటి వైరాగ్యము నాణ్యగామిన వైరాగ్యాన్ని బాగా అభ్యాసం చేయాలి వైరాగ్యమేవాభయం ఈ సృష్టిలో అభయం ఏమిటంటే వైరాగ్యం సర్వం వస్తు భయాన్వితం భువి నృణం వైరాగ్యమేవా భయం ఈ సృష్టిలో మానవులకు సకల వస్తువులు కూడా భయమునే కలిగిస్తాయి ఒక్క వైరాగ్యం అభయాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వైరాగ్యాన్ని గట్టిగా చెప్తారు శ్రీకృష్ణుడు వైరాగ్యాన్ని బాగా గట్టిగా బోధించాడు చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే డ్యాన్స్ డ్రామా అనుకుంటారు ఇదో దురదృష్టం శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి గురువు జగద్గురువుడు మీరు డాన్స్ చేయండి చెప్తాడా గురువు గురువు ఏమని చెప్తాడు అదే వైరాగ్యంగా ఉండండి రా అభ్యాసం అని చెప్తాడు సో ఎనీవే వైరాగ్యంగా ఉండాలి ఇక్కడ రెండు ఈ మనస్సుని నిగ్రహించేటువంటి దానికి రెండు టూ ప్రాంగ్డ్ అప్రోచ్ ఒకటి జనరల్ లైఫ్ స్టైల్ జీవనశైలి ఆ జీవన శైలిలో వాల్యూస్ ఎలా ఉన్నాయి విలువలు జీవన మూల్యములు ఎలా ఉన్నాయి వైరాగ్య ప్రధానంగా ఉన్నాయా భోగ ప్రధానంగా ఉన్నాయా తేడా ఉంటుందో ఉంటుంది ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళేప్పటికీ ఆ ఇంట్లో ఉండేటువంటి వాల్యూస్ ఆ ఇంట్లో మనుషులు వస్తువులు అక్కడ అరేంజ్మెంటు అన్నీ చూస్తే అది వైరాగ్య కుటుంబమా భోగప్రధానమైన కుటుంబమా అని మనకు తెలిసిపోతుంది వెంటనే తెలిసిపోతుంది సో నేను చోట ఎక్కడికో వెళ్ళాను ఎక్కడికో రమ్మన్నారు భిక్షకు వెళ్ళేవాడు అనేక చోట్లకి పోతాడు క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట ఒక చోట శిష్టుగా ఉంటాడు ఇంకో చోట భ్రష్టుడుగా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు దీనికి ఏం పెద్ద విషయం ఏం కాదు వెళ్తే సోఫాలో కూర్చున్నాను నాకు ఒకప్పు కాఫీ ఇచ్చారు ఫ్లారిడాలో ఒకప్పు కాఫీ తాగాను తాగుతుంటే ఎదురుకుండా వైన్ సెల్ ఆర్ నాకు వైన్ సెల్ ఆర్ అంటే ఎరుగుదరా వైన్ బాటిల్స్ అన్నీ కూడా అదే పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి అంటే మామూలుగా మార్కెట్లో ఉండేవి ఇంట్లో పెట్టుకున్నారు కొంచెం హై హై అండ్ వైన్ సెల్ ఆర్ అయిపోయింది నాకేమీ నాకేమైనా సంబంధం ఏముంది ఎవరుకోవాల్సింది వాళ్ళు పెట్టుకుంటారు ఏదో అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఏదో చేసాము బ్రేక్ఫాస్ట్ నిన్న పలహారం ఏదో చేసాము అయిపోయింది వచ్చేస్తుంటే వాళ్ళ అక్కడ ఆ గృహస్థు వాళ్ళు అడిగారు అక్కడ ఆ గ్రూప్ వాళ్ళు అడిగారు స్వామీజీ మీరు ఇంకా ఫ్లారిడాలో ఎన్ని రోజులు ఉంటారు అంటే అసత్యం ఎలా చెప్తాము సత్యమే చెప్తాం కదా ఇంకా రెండు రోజులు ఉంటారు ఏమిటి మీ రెండు రోజుల ప్రోగ్రామ్ ఏముందండి సాయంకాలం క్లాస్ ఉంది మార్నింగ్ ఏం చేస్తారు వాక్కి పోతారు సముద్ర తీరాన అంటే అలా కాదు ఈ రెండు రోజులు మీకు భా మారు మాకు భాగవతం ఏదైనా చెప్పండి అని అన్నారు సరే మీరు భాగవతం కావాలన్నట్లయితే అడగ అడగకపోతే మనం దాన్ని ప్రస్తావన చేయడం అనవసరం కానీ మరి అడిగితే ప్రేమగా చెప్పాలి కదా సరే అలాగే మైకు ఏదైనా చూసుకుంటారు కానీ ఇందుకే ఎక్కడ అని అడిగాను అంటే ఇక్కడే చెప్పాలి ఆలోచించి చెప్తాను అని చెప్పి ఎందుకంటే ఎదురుకుండా వైన్ సెల్లార్ పెట్టుకుని భాగవతం ఏం పాఠం చూస్తాం కాబట్టి ఇల్లు భోగప్రధానమైన గృహము వైరాగ్య ప్రధానమైన గృహము ఉంటుంది వైరాగ్యం అంటే వాళ్ళు ఏమి భోజనం చేయరని అలా పస్తులు ఉంటారని మీరు అనుకోద్దు వాళ్ళ ఇంట్లో కూడా కిచెన్ ఉంటుంది విశాలంగానే ఉంటుంది ఓ సోఫా ఉంటుంది కుర్చీ ఉంటుంది పుస్తకాలు ఉంటాయి తర్వాత స్వామీజీ ఒకప్పుడు కాఫీ కావాలంటే ఇస్తారు భోజనం పెడతారు అన్నీ చేస్తారు దే హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ వాల్యూస్ ఏమిటంటే చదువు ధ్యానము ఉపనిషత్తులు గీత మహాత్ములు ఆ రకమైన వాల్యూస్ ఉంటాయి గృహం మామూలు గృహమే అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు కానీ వాల్యూస్ మనకి తెలిసిపోతూ ఉంటాయి సో మన జీవన శైలి భోగం వైపు మొరుగ్గు చూపరాదు వైరాగ్యం వైపు మొగ్గు ఉండాలి ఒకప్పుడు ప్రస్తుతంలో మన జీవితంలో వైరాగ్యం తక్కువగా ఉందనుకోండి సపోజ్ మనం తెలుసుకోవాలి మన జీవితం సాగిపోతుంది వయస్సు వచ్చేసింది వేగంగా కాలము చాలా వేగంగా వెళ్ళిపోతుంది చూడండి క్రితం శనివారం క్లాస్ అయింది ఆదివారం క్లాస్ అయింది ఏదో నిన్న కాక క్లాస్ ఆల్రెడీ వారం అలా గిరు తిరిగి వచ్చేసింది ఈ వారాలు ఎలా తిరిగి వస్తూ చూడండి వారాలు నెలలు టక్ టక్ టక్ తిరిగి ఇంకా టూ థౌజండ్ కొత్త మిలీనియం అంటూ అన్న మాటలు ఇంకా చెవిలో దింగిరలు అంటూనే ఉన్నాయి అప్పుడే టూ థౌజండ్ టెన్లో అయిపోయింది వేరర్ వై ఫాస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేప్పుడు టూ థౌజండ్ టెన్ లోపల న్యూ ఇయర్ టూ థౌజండ్ అప్పుడే గోల ప్రారంభమైపోతుంది చాలా వేగంగా కాలేన అవ్యక్త రంభస అని భాగవతంలో వర్ణించారు కరాళ వేగ అని కూడా భాగవతంలో వర్ణించారు ఆ కాలము యొక్క వేగాన్ని మీరు అంచనా వేయలేరు కాలము యొక్క వేగము భయమును గొల్పును అటువంటి వేగంతో కాలం ప్రవహిస్తూ ఉంటుంది దెర్ ఈజ్ నో టైమ్ టు లూజ్ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఉన్న సమయాన్ని భోగాల వెంట పరుగులు తీసి మనం వృధా చేయరాదు మనం వైరాగ్యాన్ని నిండా నింపుకోవాలి అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి చేతసా నాణ్యగామిన దేహానికి దేహయాత్రకి కావలసినటువంటి ఆహారము ఇత్యాది ఏవో కొన్ని సుఖాలు దేహానికి సంబంధించినవి గృహస్థులకి ఒక శాంక్షన్ ఉంటుంది ఆ సుఖాలని మనం స్వీకరించటము అక్కడితోటి ఆ సంసార విషయాలని ప్రక్కన పెట్టేయటము వాటివైపు మనస్సు చూపకపోవటము తర్వాత మనకి ఆ రకంగా జీవన శైలిని మనం నిర్మాణం చేసుకోవాలి ఫస్ట్ అది చెప్పింది సెకండ్ అయినా అలాగ జీవనాన్ని అలా వర్కౌట్ చేయాలి అప్పుడు అటువంటి వైరాగ్యపూర్ణమైన జీవితంలోకి అభ్యాసాన్ని చొప్పించాలి అభ్యాసయోగ అభ్యాసయోగము అంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అభ్యా అభ్యాసం అని అక్కడ చెప్పాడు నీకు ఇది చేయకపోతే కనీసం అభ్యాసమైనా చేయలేదో నాకు శ్లోకం సరిగ్గా గుర్తులేదు పన్నెండో అధ్యాయు వస్తుంది మంచిది సో అభ్యాసాన్ని మొదలుపెట్టాలి అభ్యాసము అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలం అభ్యాస సమయం ప్రతిరోజు అభ్యాసం చేయాల్సిందే ఉదయం సాయంకాలం ఏమిటి అభ్యాసం చేయాలి అంటే యోగాసనాలు వేయాలి రోజు ఉదయం సాయంకాలం యోగాసనాలు వేయాల ఆక్కర్లేదు రోజుకోసారి వేస్తే సరిపడుతుంది ఎన్నో ఎన్ని యోగాసనాలు వేయాలి నాలుగో ఐదో మీరు సెలెక్ట్ చేసుకుని తప్పనిసరిగా యోగాసనాలు వేయాలి అదొక అభ్యాసం చేయాలి సో ఆసనాలు అభ్యాసం చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ బ్రెస్క్ వాకింగ్ మొదలైనటువంటి అభ్యాసం చేయాలి తర్వాత ప్రాణాయామ అభ్యాసం చేయాలి తప్పనిసరిగా కపాలభాతి అనులోమ విలోమ ప్రాణాయామము ఎంతో కొంత ప్రాణాయామం అభ్యాసం చేయాలి ప్రాణాయామం మనం అభ్యాసం చేయకపోతే అల్టిమేట్గా డాక్టర్లు మన చేత ప్రాణాయామం అభ్యాసం చేయిస్తారు నేను చూశాను ఒక ఆయన్ని విజిట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్తే ఆయనకి పక్కన ఒక చిన్న బెరామీటర్ లాంటిది పెట్టి దానికి ఒక రబ్బరు ట్యూబు ఆ డాక్టర్ గారి ఈయనకి ఏమని చెప్పారంటే ఈ ట్యూబులో మీరు ఇలాగ బ్లో చేస్తూ ఉండాలి అని గ్లో చేస్తూ ఉండాలి ఆయనకి లంగ్స్లో నీళ్లు ఎక్ అక్యూములే లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవుతుంది ఆ ఫ్లూయిడ్ని వాళ్ళు సూది గుచ్చి తీసేస్తారు ఆ లంగ్స్ కొంత క్లియర్ చేసిన తర్వాత లంగ్స్ ఇలా ముడుచుకుపోయి ఉంటాయి వాటిని కొంచెం ఎక్స్పాండ్ చేయాలి ఎలా ఎక్స్పాండ్ చేస్తారు ఉఫ్ ఫోన్ ఊర్తూ ఎక్స్పాండ్ చేస్తారు ఆ ఊదడానికి ఓ బెరామీటర్ లాంటిది ఇస్తారు దీంట్లోకి ఊదమంటారు అది జీరో దగ్గర ఉంటుంది రీడింగ్ ఈయన ఊరితే పైకి లేస్తుంది ఈయన ఉఫ్ ఫోన్ ఊరితే ముప్పైకి అది డెబ్బై వచ్చేదాకా మీరు ఊరుతూ ఉండాలి పక్కన పక్కన ఎవడో ఉంటాడు కొడుకో కూతురో ఎవడో ఉంటారు కదా వాళ్ళకి చెప్తారు చూడు ఆయన అస్తమానం ఊదమని చెప్పండి ఊదిస్తూ ఉండండి నేను మళ్ళీ రేపు వచ్చేప్పటికి ఇది డెబ్భై దాకా ఊదాలి ఆయన అనే వాళ్ళకు కూడా పురమాయిస్తారు ఈయన ఆ పక్కన పెట్టి అలా కుదరదు ఊదాల్సిందే దాంట్లో అది ప్రాణాయామమే అదే ప్రాణాయామం ఉంటాయి కపాల భాత కైండ్ ఆఫ్ కపాలు కాబట్టి వాళ్ళు ఆ మెషిన్ పెట్టి చేయమని వాళ్ళు పుష్ చేస్తే ఒంట్లో బాగులేనప్పుడు రోగం వచ్చినప్పుడు ప్రా కపాలభాతి చేయడం కంటే ఇప్పుడే ఓపిక్గా ఉన్నప్పుడే మనం కపాలభాతి నేర్చుకుని చేస్తే మంచిది ఒకసారి రామ్ బాబా గారిది చూడండి కపాలభాతి ఆయన అందరినీ కూర్చోబెట్టి కపాలభాతి చేస్తూ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ టీవీలో కాబట్టి ప్రాణాయామ తప్పనిసరిగా చేయాలి కపాలభాత ఒక్కటి చాలదవు అందులోమ విలోమ ప్రాణాయామం కూడా చేయాలి ఓ నిమిషాలు పది నిమిషాలు అభ్యాసము అంటే ప్రతిరోజు చేయాలి అదే అభ్యాసము అంటే అంతేగాని ఒక్కసారి గంటసేపు చేయటం కాదు ప్రతిరోజు చేయాలి ఓ డాక్టర్ గారు ఓ పేషెంట్కి అరుకు పూర్వం అరుకు ఇచ్చేవారు సీసా అరుకు సీసా పట్టుకుని వెళ్ళాలి మనం డాక్టర్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు సీసా పట్టుకు వెళ్ళాలి ఉత్తి జనంతో వెళితే పోమంటాడు ఆయన ఒకటి శుభ్రమైన సీసా మూతతో సహా పట్టుకు వెళ్ళాలి ఆయన మందు రోగం జ్వరం అదో చూసి ఆయన అరుకు పోషిస్తారు ఏమిటో ఏం అరుకో రంగు రంగులు అరుకులు ఉంటాయి కాంపౌండర్ను కూడా ఉంటాడు వాడు ఆ అరుకులు తయారు చేస్తాడు అరుకు పోషిస్తాడు ఆ చేతిలో పెడతాడు ఆ సీసా అది ఇంటికి తీసుకొచ్చి చూడండి మీకు వారానికి సరిపడే అరుకు ఇచ్చాను రోజు పది ఎంఎల్ చొప్పున వన్ వీక్ మీకు ఎయిటీ ఎంఎల్ ఇచ్చాను అని అరకు ఇచ్చాడు ఇది మీకు ఈ ఎనభై ఎమ్మెల్ అరుకు మీరు తాగేసేపటికి మీకు రోగం తగ్గిపోతుంది అని చెప్పారు ఈయన ఇంటికి సరే ఎనభై ఎంఎల్ తాగితే తగ్గిపోతుంది అన్నాడు కదా ఎనభై ఎంఎల్ తాగేసాడు అయిపోయింది దీనికోసం వారం రోజులు తాగడం ఎందుకు అలా తగ్గదు దట్ ఈస్ నాట్ ది వే దాని అభ్యాసయోగం ఎలా ఉంటుందంటే రోజు పొద్దున్నే పదిహేను వరకు వారం రోజులు తాగదు దాన్ని అభ్యాసయోగం అంటారు అంతా ఒకేసారి తాగేసి కూర్చుంటే అది రోగం తగ్గదు కాబట్టి అభ్యాసం అంటే వాల్యూమ్ కాదు ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రుద్రాభిషేకం చేస్తారు శివుడికి అభిషేకం చేస్తారు నేను కూడా ఎంతో ప్రేమతో శివాభిషేకం చేసి ఇవ్వండి గృహ ఆశ్రమం సన్యాసాశ్రమంలో కర్మలు ఉండవు ఇతర ఆశ్రమాల్లో ఉన్నప్పుడు అభిషేకం చేసేప్పుడు మీరు అలా దిమ్మరించేసేయకూడదు పక్కన పెద్ద బింది పెట్టుకుని అలాగే పోషేస్తూ ఉండకూడదు అలాగే పాలు సరే తీసుకురండి ఒక లీటర్లు తీసుకొచ్చేసి అలా ఉంచేయకూడదు పెరుగు గుండుగులోంచి తీసి ఇలా పోసేయకూడదు తేనె సీసా తీసుకొచ్చి అలా పోసేయకూడదు అభిషేకం అనేది ధార దాన్ని అది అభిషేక పదానికి అర్థం ఏంటి ధార ధార ఇప్పుడు మీరు స్నానం ఎలా చేస్తారు మిమ్మల్ని కూర్చోబెట్టేసి ఒక బకెట్ నీళ్ళు ఎత్తి దుమ్ మీనెత్తి మీద దిమ్మరించి ఆ పో అంటే మీకు స్నానం చేసినట్టు అవుతుందా అవదు అలాగే శివుడికి అభిషేకం కూడా ఎలా చేయాలి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే మొత్తం అన్ని పదకొండు ఆవృత్తుల అభిషేకానికి వినియోగించిన జలం రెండు షేర్ల కంటే ఎక్కువ అవ్వదు రెండు గిన్నెలు లేకపోతే ఒక ఐదు లీటర్ల జలం ఉంటే పొద్దున్నీ సాయంకాలం దాకా అభిషేకం చేయవచ్చు అభిషేకంలాగా స్లోగా ఉద్ధరణి అంటారు చిన్న స్పూన్ మంత్రం చెప్తూ ఉండడం శ్రద్ధగా అభిషేకం చేస్తుంది అక్కడ సంస్కార ధార నదీ ప్రవాహంలో ఉండాలి నదికి వరద వచ్చినట్టు ఉండకూడదు నది ప్రవహిస్తున్నట్టుగా ఉండాలి అప్పుడు మీకు ఆ సంస్కారం బలపడదు దాన్ని అభ్యాసము ఉంటారు కాబట్టి మనం కొంత ఆరంభస్త్వం ఉంటుంది ఇవాళ నుంచి ప్రాణాయామం చేసి స్నానం గంట చేసి వదిలేయడం కాదు రోజు పది నిమిషాలు చొప్పున చేస్తూ ఈ అభ్యాసం మీద పెద్ద పెద్ద ఇది పెద్ద ప్రిన్సిపుల్ ఇది వాణిని మహర్షి సారీ పతంజలి మహర్షి ఓ రాశారు అభ్యాసం మీద చక్కటి సూత్రం దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవిత దృఢభూమి చాలా కాలం చేయాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏం ప్రాణాయామం ప్రాణం ఉన్నంతవరకు చేయొచ్చు దాంట్లో సమస్య ఉంది ప్రాణాయామమే కదా ప్రాణాన్ని నియంత్రించటం ప్రాణకా ప్రాణం ఉన్నంతవరకు చేస్తాం ఏమన్నా మనసం మీద పట్టి దుఃఖపడ్డం కంటే ప్రాణాయామం చేస్తూ ప్రాణం పోడే మంచిది కదా అలా చెప్పాడు శ్రీకృష్ణుడు ఎనిమిదో అధ్యాయులు రాబోతుంది కాబట్టి ప్రాణాయామం చేస్తాం రోజు పదిహేను నిమిషాలు చేస్తాం కొన్ని పది నిమిషాలు చేస్తాం అదే అభ్యాసము అంటే కాబట్టి ఈ అభ్యాసయోగాన్ని మనం జీవితంలో సుదీర్ఘకాల నైరంతర్య బ్రేక్స్ రాకూడదు పొద్దున్న మానేస్తారనుకోండి ఫర్ సమ్ రీజన్ సాయంకాలం చేసేయాలి ఒకవేళ సాయంకాలం మానేస్తే మొన్నటి పొద్దున్న చేసేయాలి అంతే కానీ బ్రేక్స్ రాకుండా చూసుకోవాలి నైరంతర్య తర్వాత మెకానికల్గా చేయకూడదు ప్రేమతో చేయాలి ప్రేమకి యాంత్రికంగా చేసేదానికి తేడా ఏమిటో చెప్పుకుంటారా ప్రేమ ప్రజెంట్లో ఉంటుంది మెకానికల్గా చేసేది ప్యాస్ట్లో ఉంటుంది అంటే రోజూ చేసేదే అని బేస్డ్ ఆన్ ది మెమొరీ ఆఫ్ ప్యాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను రోజూ చేసి జపమే కదా గాయత్రి అయ్యో గాయత్రీ మంత్రం మేము రోజూ చేసిదేనండి గాయత్రి మంత్రం చెప్పం అని మాల తిప్పేసి టక టక టాక రోజూ చేసేదే కదా చేసి వెళ్ళిపోవడం ఆ స్మృతి బేసిస్ మీద చేస్తే మీరు ప్యాస్ట్ చేసిందే చేశారు కొత్తగా ఏమీ చేయలేదు కానీ ఆ స్మృతి ప్యాస్ట్ స్మృతిని పక్కన పెట్టి ఒక ఫ్రెష్ నెస్ ఫ్రెష్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ ప్రజ ప్రస్తుత క్షణంలో నిలిచి ఉండటం గతాన్ని పూర్తిగా డ్రాప్ చేసేసి భవిష్యత్తు గురించిన సంకల్పం ఏమి చేయకుండా నేను ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాను అని అప్పుడు మీరు ఓమ్ అన్నారనుకోండి ఇప్పుడు నేను అన్నా అలాగే ఓం ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాను ఓ ఈ ఓమ్ నేను ఇంతకుముందు అన్న ఓం కాదు అది ఫ్రెష్గా నిత్య నూతనం సూర్యుడు వచ్చాడు అనుకోండి ఉదయిస్తున్నాడు అనుకోండి నిన్న పొద్దున్న వచ్చిన సూర్యుడు ఏడ పొద్దున్న వచ్చాడు అన్న అన్నాడంటే వాడికి అసలు సూర్యుడికేసి చూడడం చేత కాదనమాట అలా ఉండకూడదు అబ్బా ఎంత ఫ్రెష్గా నిత్య నూతనుడు అంటారు నిన్న పొద్దున్న వచ్చిన సూర్యుడవేళ వచ్చాడు అంటారా నిత్య నూతనుడు అంటే ఆ గతము యొక్క వాసన పెట్టుకోకూడదు గతాన్ని డ్రాప్ చేసేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ తోటి జపం చేయాలి ఎప్పుడు ప్రాణాయామం చేసినా ఫ్రెష్గా ముందు చక్కగా ఆసనంలో కూర్చుని ఇదిగో ఈ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ డెవలప్ చేసుకుని వర్తమాన క్షణంలో నేను ఆ రకమైన మానసిక స్థితిని నిర్మాణం చేసి అప్పుడు చేయాలి చేస్తే అది యాంత్రికము కాదు ఎందుకంటే నిన్న చేసింది వాళ్ళు చేయటం లేదు మీరు ఫ్రెష్గా చేస్తున్నారు ఇప్పుడు వంకాయ కూర కలుపుకు తింటున్నారు నిన్న నిన్న తిన్న కూర తింటున్నారా ఈవేళ అబ్బే కూర చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది విఆర్ ఎంజాయింగ్ నిన్న తీరే నిన్న తిన్న కూరే అంటే అది ఎంజాయ్మెంట్ లేనే లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇప్పుడు కొత్త ఆకాయ ఉందనుకోండి అది కొత్త ఆవకాయ సంవత్సరం పెట్టుకున్న ఆ కాదు అది కొత్తది అది ఫ్రెష్ అది మామిడి పండు సీజన్లో ఫస్ట్ టైం మంచి రుచిని మామిడి పండు తింటున్నారనుకోండి లాస్ట్ ఇయర్ తిన్న పండులాంటి పండు తింటున్నారా నో యూఆర్ ఈటింగ్ ఎ ఫ్రెష్ ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎప్పుడు అది చాలా ముఖ్యం సో రిలేషన్షిప్లో కూడా చాలా అవసరం ప్రేమలో కూడా ఆ ఎప్పుడు చూసి ముఖమే అంటే ఏముంది దాంట్లో శోభ లేదు ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ లవ్ ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలి అభ్యాసాన్ని ఆ విధంగా చేయాలి దాన్నే పతంజలి మహర్షి ఏమన్నారంటే సత్కార ఆ విధంగా మీరు అభ్యాసం చేస్తే మీకు తప్పక విజయము లభించు కాబట్టి ఈ విధంగా వైరాగ్యము అభ్యాసము భాష్యకారులు ఏమంటారో చూద్దాము అభ్యాసయోగయుక్ మయి చిత్తమర్పణ విషయ చిత్తమర్పణ విషయభూతే ఏకస్ తుల్యప్రత్యవృత్తిలక్షణం విలక్షణ ప్రత్యయానంతరిత అభ్యాస ఆయన అభ్యాసానికి డెఫినేషన్ ఇచ్చారు ఇప్పుడు మనస్సును ఏకాగ్రము చేయవలెను దేని మీద ఏకాగ్రం చేయాలి మాయి నాయందు అంటే ఈశ్వరుని ఎందు మనస్సును ఏకాగ్రము చేయవలెను అంటే ఈశ్వరుడు మీరు చూస్ చేసుకోవాలి ఎవరిథింగ్ ఈజ్ ఈశ్వర ఈశ్వరుణ్ణి మీరు మనస్సును ఏకాగ్రం చేయటానికి ముందు చూస్ చేసుకో ఒక ఎన్నుకోవాలి ఏమిటి మనస్సుని రూపం మీద ఏకాగ్రం చేద్దామా శబ్దం మీద ఏకాగ్రం చేద్దామా ముందు అక్కడ సెటిల్ చేయాలి దీన్ని దృ దృగ్దృశ్య వివేకము అని శంకర భగవత్పాదులు ఒక ప్రకరణ గ్రంథంలో చర్చించారు సో శబ్దానువిద్ధ ధ్యానము రూప అనువిద్ధ ధ్యానము అంటే మనస్సుని శబ్దం మీద ఏకాగ్రం చేసి ధ్యానం చేయడం మనస్సుని రూపం మీద ఏకాగ్రం చేసి ధ్యానం చేయడం దీంట్లో ఈ రెండింట్లో రూపం కంటే శబ్దము శ్రేష్టము నిజానికి పూజ్య స్వామీజీ దీని మీద చాలా ఎంఫర్టిక్గా చెప్తుంటే విన్నాను రూపం అయితే మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేయక్కర్లేదయా కళ్ళు తెరు దేవాలయానికి వెళ్ళు అక్కడ ఎదురుకుండా రూపం ఉంది అయితే ఫోటో పెట్టుకో ఆ ఫోటోకి పూర్చే అది సరిపడుతుంది రూపానికి సంబంధించి అది చాలు రూపమే నీకు కావాలంటే కళ్ళు మూసుకునే రూపం అంటే అది అది మిగలదు చెదిరిపోతుంది రూపమే నీకు కావాలనుకుంటే దేవుని బొమ్మ ముందు కూర్చో ఫోటో పెట్టుకో అదే రూపం లేకపోతే దేవాలయానికి వెళ్ళి రూపము గురించి కళ్ళు మూసుకోవడం అనవసరం అంటారు పాయింట్ ఎందుకంటే మీరు రూపం మీద శబ్దం కావాలి శబ్దం ఈ రూపం కంటే బెటర్ అంటే మీరు ఒక మంత్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకక్కడి నుంచి మంత్రము తామస మంత్రాలు రాజసమంత్రాల్లోకి వెళ్ళకూడదు సాత్విక మరి ఇది గీత కదా సాత్విక మంత్రానికి వెళ్ళాలి తామస మంత్రం అంటే హ్రామ్ హ్రీం ఫట్ ఫట్ ఛింధి ఛింధి భింది భింది స్వాహ అని మొదలెట్టకూడదు అలాంటివి ఉంటాయి మంత్రాలు క్రకచ క్రకచ అని మంత్రంలో ఉంటుంది అలాంటి వాళ్ళవసరం అంటే నలిపేసాయి పొడి చేసే ఎందుకు ఇవన్నీ నేను సంస్కృతంలో చెప్పాను కాబట్టి వినడానికి అది గంభీరంగా ఉన్నాయి తప్ప అర్థం అయితే అలాగే ఉంది కాబట్టి ఇటువంటి మంత్రాలకి పోకూడదు రాజస మంత్రాలు ఉంటాయి అంటే మహ్యం శ్రీయం య స్వాహ నాకు సంపదను ఇమ్ స్వాహ రాజసం ఎందుకంటే సంపద ఉన్నది చాలు కదా ఏం చేసుకుంటారు సంపద మనిషి భోజనం ఎంత చేస్తాడు ఎంత పట్టెడు భోజనం చేస్తాడు అంతకంటే ఎక్కువ తింటే పడదు అంతకంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి వచ్చిది కాదు పట్టెడు భోజనే చేస్తాడు ఈ పట్టెడు భోజనం కోసం ఎన్ని లక్షలు కావాలండి ఉన్న లక్షలను భద్రం చేసుకుని సద్వినియోగం చేసుకుంటే చాలు మనిషి ఓ అరడన తరాలకు సరిపడే డబ్బు ఆల్రెడీ పోగేసి పెడతాడు ఊరికే అభ్యాసం ఆ రకమైన అభ్యాసం చేస్తాడు కాబట్టి ఇంకా పోగేస్తూ ఉంటాడు కాబట్టి కనుక సో నాకు ఇంకా డబ్బు కావాలి మయం మహ్యం శ్రీయం యస్వాహ నాకు సంపదను ఇమ్ము అలాగంటే దాన్ని రాజసమంత్రము అంటారు అలాగంటే మంత్రాలనవసరం మనం ఇక్కడ వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాం కదా మరి ఇంకా ఏ మంత్రము మంత్రము మరీ పొడుగైతే మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది చాలా పొడుగు మంత్రం ఉందనుకోండి మనసు అదే విక్షేపం అయిపోతుంది కాబట్టి పొట్టి మంత్రం తీసుకుంటే మంచిది మనస్సును ఏకాగ్రం చేయటానికి మీరు గాయత్రీ మంత్రానికి అప్లై చేయద్ది ప్రిన్సిపల్ మీకు గాయత్రీ మంత్రం చేసి అలవాటు దాన్ని కొనసాగించండి అలా కాకుండా ఒక మనస్సును ఏకాగ్రం చేసే దృష్టితోటి మంత్రాన్ని మీరు సెలెక్ట్ చేసుకునే సందర్భంలో మంచి సరళమైన మంత్రం ఓ నమ శివాయ ఐదు అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అక్షరాలు అయితే ఓం నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలు అలాగ సరళంగా ఉండాలి సింపుల్గా ఉండాలి అలాంటి మంత్రాన్ని సెలెక్ట్ చేసుకుని మంత్రజపం చేయటం మానసికంగా పైకి కాదు పెదవులు కదుపుతో కూడా తరా పెదవులు కదుపుతో చేసిన క్రమంగా మానసికంగా చేయటం ఓం నమ శివాయ నమ శివాయ అలా లేకపోతే నామ ఒక మహామంత్రము అది రామ అదో అదే మంత్రం ఇంక వేరే మంత్రమేం కాదు అదేమిటండి మంత్రం అంటే కనీసం ఇంత పొడిగైనా లేకుండా మరీ అంత చిన్న పిసరంత ముఖ అలా అనుకోకూడదు మంత్రం అంటే ఇంత ఉండదు రామ రామ అనే మంత్రాన్ని జపం చేయాలి మహామంత్రం సో దానికి ముందు శ్రీ కూడా అక్కర్లా రామ శ్రీరామ అంటే విక్షేపం అయిపోతుంది రామ లిఖ లేఖనానికి శ్రీరామ మంత్రజపానికి రామ సరిపడుతుంది సో లేకపోతే మనం హరే రామ హరే రామ రామ అది కూడా చేయొచ్చు అది పొడుగుందని మీరు అనుకోద్దాం పొడుగు లేదు అక్కడ ఎందుకంటే మూడే పదాలు హరే రామ కృష్ణ మూడే పదాలు ఒకేసారిని మీరు చేశారనుకునే లోపలనే మూడు పదాలు నాలుగు ఐదు సార్లు రిపీట్ అయిపోయాయి కాబట్టి అది కూడా పొడుగులో లెక్క కాదు దాన్ని కలిసంతరణోపనిషత్ అనే అనే ఉపనిషత్తులో ఉన్న మంత్రం దాన్ని తిరగ అక్కర్లేదు అలా ఉన్నదా తీసుకోవచ్చు హరే రామ ఉంటుంది అలాగే తీసుకోవచ్చు మళ్ళీ తిరగడాలు బోర్లైలాడు ఇవన్నీ అక్కర్లా హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని ఉంటుంది దీన్ని మీరు తిరగేశారనుకోండి దాని అర్థమేటి మీకు రాముడి కంటే కృష్ణుడి మీద ప్రిఫరెన్స్ ఉన్నట్టు లెక్క కదా ఏం ఎందుకు ఆ ప్రిఫరెన్సు ప్రిఫరెన్స్ ఉందంటే అర్థం ఏంటి భేదబుద్ధి ఉన్నట్టే కదా రాముడి కంటే కృష్ణుడు సంహౌ సుపీరియర్ అనే భేదబుద్ధి ఉండబట్టే దాన్ని తిరగేశారు తిరగేయడం అనవసరం ఆ భేదబుద్ధి అనవసరం అలా ఉంది ఉపనిషత్తులో అలా ఉంది ఉపనిషత్తులో ఉన్నట్టుగానే మనం తీసుకుంటే సరిపడుతుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ దాని గురించి మీరు మరొలా అనుకోకండి సో అలాగంటి మంత్రాన్ని తీసుకోవటం తీసుకుని దాన్ని మానసికంగా ఆరంభంలో పెదవులు కదిలినా ఆరంభంలో కొంచెం అభ్యాసం సమయంలో పెదవులు మనస్సు మంత్రం సరిగ్గా అది గ్రిప్ రావట్లేదు మనస్సులోంచి జారిపోతుంది మంత్రం చెప్పినట్టు అనిపించట్లేదు అని మీకు అనిపిస్తే పెదవులు కదిపి మళ్ళీ మనస్సుతో మంత్రాన్ని ధ్యానం చేయటం జప జప జప ధ్యానము అంటారు మనం అభ్యాసం చేయాలి అయితే ఆ మంత్రము జపం ఇతర విషయాలు స్మరించకూడదు అదే కదా ఆయన ఆయన ఏమంటున్నారంటే మై చిత్త సమర్పణ విషయభూతే నేను భాష్య పంక్తి నాను వ్యాఖ్యానం చేస్తున్నాను కాబట్టి ఈశ్వరుని ఎందు చిత్తమును సమర్పించవలను ఇప్పుడు చిత్త సమర్పణము అంటే చిత్తమును సమర్పించుట మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి అప్పుడు చిత్త సమర్పణకు విషయం ఏమిటి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చిత్త సమర్పణలో అది విషయమవుతుంది లేకపోతే కొడుకు గురించో కూతురు గురించో వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడో వాళ్ళ హడావి వాడు వీళ్ళ వీడిని తలుచుకోడు వీడు ఆయన్ని వాడిని తలుచుకో వాడు బిజీగా ఉంటాడు ఇప్పుడు కొడుకు అమెరికాలో ఉన్నాడు అనుకోండి అమెరికాలో యంగ్ పీపుల్ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి అలాగే అక్కడ యూనివర్సిటీలో పనులు ఉంటాయి ఏదైనా ఒపెసరు ఖాళీగా ఉంటే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు అమ్మాయితో కలిసి అక్కడికో వాహ్యాలికి పోతాడు తల్లిదండ్రులను స్మరిస్తూ కూర్చోడానికి అవకాశం ఉండద్దు ఇప్పుడే ఓసారి స్మరిస్తాడు కానీ ఇక్కడ కూర్చుని వాళ్ళని స్మరించుకుంటూ కూర్చుంటే కాబట్టి చిత్తప సమర్పణలో విషయం ఎవడయినాడు కొడుకు కూతురు ఇలాగ దీన్ని ఆసక్తి అంటారు ఏదో ఒక రిలేషన్షిప్పు ఇలాగే ఉంటుంది మన మనస్సు ఈ విధంగా ఉంటుంది అలా అలాగ ఉండద్దు ఈశ్వరుని ఎందు మనస్సును ఏకాగ్రం చేయాలి కాబట్టి చిత్తాన్ని నేను ఈశ్వరుడికి సమర్పిస్తాను ఏమంటే చిత్తం సమర్పించటం తేలిక పుష్పం సమర్పించటం తేలిక ఏది తేలిక అంచేతనే మనుషులు ఏం చేస్తారు బుట్టలు కొలది పుష్పాలు తీసుకొచ్చి సమర్పిస్తారు చిత్తాన్ని సమర్పించలేరు చిత్త సమర్పణ చాలా కష్టం శంకరులు శివానందలహరిలో ఉన్నారు సమర్ప్యైకం చేతరసిజ మహో ఉమానాథ్ భవతే సుఖే నావస్థా జన ఇహ నతి కేడు పుష్పాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతాడు అడవులకు వెళ్తాడు ఉద్యానవనాలకు వెళ్తాడు ఇవేవో చేసుకొస్తాడు బుట్టలు బుట్టలు పువ్వులు తీసుకొస్తాడు పత్రి తీసుకొస్తాడు తప్ప ఆ చిత్తమును సమర్పించుట ఎరుగడు అని అంటారు చిత్తాన్ని సమర్పించాలి సో ఆ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వదాభిరామ వినురవేమా కాబట్టి చిత్త సమర్పణలో విషయము ఈశ్వరుడు కావాలి ఈశ్వరుడు అంటే ఒక రూపమైన ఈశ్వరుడే ఒక శబ్దమైన ఈశ్వరుడు శబ్ రూపాన్ని అలా ఉంచండి శబ్దాన్ని మనం స్వీకరించాం మంత్రరూపమైన శబ్దము ఆ చిత్తాన్ని ఆ శబ్దానికి మనం యాంకర్గా ఆ శబ్దానికి కట్టివేయాలి అలా చేసినప్పుడు తుల్య ప్రత్యయ ఆ వృత్తి లక్షణ సేమ్ మనోవృత్తి మళ్ళా మళ్ళా తిరుగుతూ ఉండాలి ఓ నమశివాయ ఆ రూపంగా మనస్సే మనస్సే ఆ రూపాన్ని పొందుతుంది అయితే మనస్సు ఇంకో చోట నమశివాయ శబ్దం ఎక్కడ ఉందనుకోండి మరి అదేలాగా అంటే మీరు ఉచ్చరించిన మంత్రాన్ని మీరే వినాలి నోటుతో కది కదిపి నోటుతో అంటాను నేను వింటాను నేను చెప్పిన మంత్రాన్ని నేను వింటాను అప్పుడు మనస్సు చెదిరిపోకుండా ఉంటుంది లేదా మనస్సుతోటే ఉచ్చరించాలి అప్పుడు చెదిరిపోకుండా ఉంటుంది ఆరంభంలో మీరు ఉచ్చరిస్తూ మీరు వినాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ సౌండ్ తగ్గించేసి ఓం నమ శివాయం నమ శివాయ ఇంకా తగ్గించింది ఇప్పుడు మనస్సుతో ఎక్కడికి వెళ్ళదు మనస్సు అక్కడే ఉంటుంది వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు దానికి అలాగ అభ్యాసం చేయాలి సంఖ్య ముఖ్యం కాదు సంఖ్యాపూరణం ముఖ్యం కాదు కొంతమంది సంఖ్య లిమిట్ పెట్టుకుంటారు ఈరోజు నేను పదివేలు లిమెట్ అని మాల తీసుకుని ఫీ మంచి వేగంగా మాల శివ శివో శివా మహా వేళను మహావేగంగా తిప్పిస్తూ ఉంటాను ఆ మాల తిప్పడం హడావిడే తప్ప మనస్సు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది ఇప్పుడు ఈ జపం అయిపోయిన వెంటనే దోశలు ఇడ్లీలు అక్కడ టిఫిన్ ఉంటుంది అది మనస్సు ఓసారిలా అనుకుంటుంది టిఫిన్ తినేసిన తర్వాత నేను మోటార్ సైకిల్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది ఆఫీస్కి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ నిన్నచి బాగాలేదు ఈ వేళ ఎలా ఉంటుందో అని మనసు ఈ రకంగా ఏవేవో పరుగులు తీస్తూ ఉంటుంది మాల వేగంగా తిరిగేస్తూ ఉంటుంది అలా ఆ సంఖ్య ఆ సంఖ్య ఆ పరిస్థితి వేరు ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు నిజానికి సంఖ్యలు ఎక్క పెట్టకున్నా పర్వాలేదు ఇక్కడ కేవలము తుల్య ప్రత్యయ ఆవృత్తి లక్షణ అదే ప్రత్యయాన్ని పునః ప్రత్యయం అంటే మనోవృత్తి మైండ్ మైండ్ స్ట్రక్చర్ మైండ్ మాడిఫికేషన్ అస్తమాను దాన్నే తిప్పాలి ఏ మధ్యలో విలక్షణ ప్రత్యయ అనంతరిత ఉన్నమ శివాయ ఉన్నమ శివాయ అనుకుంటుండగా శివయ్య శివయ్య అని ఒక ఆయన ఉన్నాడు బాకీ తీసుకున్నాడు ఇంక దాకా తీర్చలేదు ఆయన గుర్తుకొచ్చాడు అంటే ఏమిటి పేరు శివయ్య అయినా శివుడు కాదు కదా ఏదో ఇంకో ప్రత్యయం కాబట్టి ఓన్నమ శివాయికి ఓన్నమ శివాయికి మధ్యలో శివయ్య బాకీ ఇంటర్ఫియర్ అయింది విలక్షణ ప్రత్యయం మధ్యలో ప్రవేశించింది అలా రాకుండా చూసుకోవాలి వస్తే ఏం చేయాలి వస్తే కనుక అడకూడదు డ్రాప్ చేసేటమే మళ్ళీ ఓన్నమ శివాయి దగ్గరికి వచ్చేటండి ఇది అభ్యాసం అసలు రాకూడదు అంటే అభ్యాసం అక్కర్లేదు కదండి అసలు రాదనుకోండి ఓన్మ శివాయాన్ని మొదలు పెడితే ఇంకా అదే ఉండిపోతుందండి ఇంకా అసలు మనస్సు ఇటు కదలదనుకోండి అయిపోయింది మీరు ఇంకా అభ్యాసం చేయటం ఎందుకు అభ్యాసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనస్సు అలా ఉండదు కాబట్టే కాబట్టి మనస్సు మీద నేరం పెట్టద్దు దాని లక్షణం ఇటు పరుగులు తీయటమే దాని లక్షణం అంచేతనే అభ్యాసం అవసరమైంది లేకపోతే అభ్యాసం అని ఆయన చెప్పడం అక్కర్లేదు మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం ఒక్కర్లేదు మనస్సు దేని మీద ఫిట్ చేస్తే అక్కడే ఫిక్స్ అయిపోతుంది అనుకోండి నో ప్రాబ్లం పెట్టాలి కానీ అలా లేదు కాబట్టి అభ్యాసం అవసరమైంది అంటే మనస్సు ఇటు పరిగెట్టడం సహజమే కాబట్టి ఆ పరిగెత్తిన మనస్సును వెనక్కి తీసుకురావటం అభ్యాసం ఇలాగ అభ్యాసాన్ని చేయాలి అభ్యాసం చేసేప్పుడు కంగారు పనికి రాదు ఎప్పటి నుంచి చేయాలి అద్యప్రవృత్తేవ చింతనీయం ఇవాటి నుంచి చేయాలి రేపనే మాట రాకూడదు స్వామి వివేకానంద్ అన్నారు వాట్ యూ కెన్ డూ టుమారో డూ ఇట్ టుడే అండ్ వాట్ యూ కెన్ డూ టుడే డూ ఇట్ నావ్ అనేవారు కాబట్టి ఇవాళ నుంచి చేయాలి ఇవాళ నుంచి చేయడం నా పాఠం వెండం మానేసి మీది ముక్కు ముసుకు కాదు దాని అర్థం సందర్భాన్ని బట్టి ఫ్రమ్ టుడే ఈవేళ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నిమిషాలు ధ్యానం చేసుకుని నిద్రపోయే ముందు కొడుకు నిద్రపోవచ్చు అయిపోయింది షురు అయిపోయింది అంతే ఆ రకంగా వెరీ సింపుల్ అభ్యాసం చేయటమే అభ్యాసం యొక్క ఫలం కోసం చూడద్దు నాకేం లాభం వస్తుందని చూడద్దు అభ్యాసం చేసుకుంటూ పోవడం ఒక్కసారి ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ పెట్టుకోవడము అభ్యాసం చేసుకుంటూ పోవడము అలా చేయాలి అది ఆ సంస్కార ఆ మంత్ర సంస్కారము జపము వల్ల మనస్సులో ముద్ర ఆ ముద్ర ఆ ధార అలా కొనసాగించాలి ఇప్పుడు వినోబాబాబయ్య గారు దృష్టాంతం చెప్పారు ఆయన ఆయన ఒక పెద్ద అమ్మగారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరికి తల్లి తల్లి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆ మన్నది ఓ వినోబా ఈ మధ్యన అసలు ఏమీ గుర్తుండట్లేదు అన్నీ మర్చిపోతున్నాను ఆ నేతిగిన్ని ఇక్కడ నేతిగిన్ని కోసం వెళ్ళి నేతిగి అన్నం తినే ముందు నేతిగిన్ని వెళ్తారు కదా నేతిగిన్ని తెచ్చుకుంది కోసం అక్కడికి వెళ్ళి తీరా గుడు దగ్గరికి వెళ్ళేప్పటికీ ఎందుకు వచ్చాము ఎక్కడికి మర్చిపోతున్నాను నైతిగను మర్చిపోతున్నాను నాలుగు అడుగులు వేసేపటికి ఆ నాలుగు అడుగుల క్రితం అనుకున్నదే మర్చిపోయి ఈ గూడు దగ్గరికి ఎందుకు వచ్చామబ్బా అని మళ్ళీ కనుక్కొస్తున్నాను నేను మరుపు ఎక్కువైపోయిందో అని అన్నారు పెద్ద వయసు అంటే మరుపు ఉంటుంది చూడు ఒక మన నెక్లెస్ ఉంది కదా అది గత యాభై ఏళ్ళ నుంచి ఉంది దాని విషయంలో అది భద్రంగా ఉందో ఒకసారి చూసి చెప్పు నాకు అని అంటే అప్పుడు ఆయన ఏమనుకున్నట్టంటే అమ్మ నేతిగిరిని మరిచిపోతున్నావు కానీ నెక్లెస్ మరిచిపోలేదే యాభై ఏళ్ల క్రితం నెక్లెస్ మర్చిపోలేదు నాలుగు అడుగులకి ముందు అనుకున్న నేతిగిరిని మరిచిపోయారు నాలుగు క్షణాల ముందు నే అనుకున్న అది కానీ యాభై ఏళ్ల నెక్లెస్ మర్చిపోలేదు అమ్మ అమ్మమ్మ నువ్వు కనీసం మరణించే సమయంలోనైనా ఈ నెక్లెస్ని మరిచిపోతావని నేను ఆశిస్తాను అని మనస్సులో అనుకున్నట్టు ఆయన పైకి అనలేదు పాపం అంటే ఆ సంస్కార ధార అంత బలంగా ఉందనమాట అలా ఎలా తయారైంది అభ్యాసమే దీన్ని సంసారాభ్యాసము అంటే రాముడు యోగ వాసి వశిష్ఠుడితో అంటాడు ఏమిటో ఈ మనస్సులో ఏమండి మహర్షి ఈ మనస్సులో వాసన గముని పోవట్లేదు ఎలాగా అని అంటాడు అంటే హే రామా చిరకాలను అభ్యాసం చేసావు సంసారాన్ని ఇప్పుడు ఈ మంత్రాభ్యాసం ఇప్పుడు మొదలెట్టేవు కానీ సంసారం యొక్క అభ్యాసం చిన్నతనం నుంచి మొదలెట్టి చేసుకుంటూ వస్తున్నాం జన్మ జన్మాంతరముల నుండి వస్తుంది అభ్యాసం సంసార వాసన యొక్క అభ్యాసము కాబట్టి అది పోవడానికి కూడా కొంత టైం పడుతుంది కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు సో దాన్ని చేసుకుంటూ ఉండాలి నదీ దృష్టాంతవత నదీ గంగోత్రి దగ్గర బయలుదేరుతుంది గంగ గోముఖ దగ్గర బయలుదేరుతుంది కంగారు పడతాం ఎన్ని ఆటంకాలు వచ్చినా తన దిశ మార్చుకోదు అంటే ఒకసారి ఇలాగ వంకరగా తిరిగినా మళ్ళీ ఒరిజినల్ డైరెక్షన్కి వచ్చేస్తుంది ఒరిజినల్ డైరెక్షన్ ఏమిటి సముద్రంలో కలవటం సముద్రంలో కలుస్తుంది అది దాని ఒరిజినల్ డైరెక్షన్ అది ఫిక్స్ అయి ఉంది మధ్యలో తూర్పుకి వెళ్తుంది దక్షిణానికి వెళ్తుంది పడవరకు వెళుతుంది ఉత్తరానికి వెళుతుంది ఎన్ని దిక్కులు తిరగాలో అన్నీ తిరుగుతుంది కానీ సముద్రంలో కలుస్తుంది తూర్పు సముద్రంలోనే కలుస్తుంది ఉత్తరం వైపు తిరిగినట్టు అనిపించినా మళ్ళీ ఈస్ట్ వచ్చేస్తుంది ఫైనల్గా తూర్పు సముద్రంలో కలుస్తుంది కంగారు పడదు అలా వెళ్ళి ఎలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ సముద్రంలో కలుస్తుంది అలాగే మనం కూడా ఉన్నమ శివాయ ఉన్నమ ఆ శివుడిపై ఈశ్వరునిపై చిత్తాన్ని అలా సమర్పిస్తూ సంసారం ఆటంకం ఆ సంసారాన్ని మళ్ళీ పక్కన పెట్టేస్తాం చిరునవ్వుతోటి కోపంగా పడకూడదు చికాకు పడకూడదు మనస్సుని ఎనిమీగా తయారు చేసుకోకూడదు చిరునవ్వుతో సంసారాన్ని అలా పక్కన పెట్టేస్తో అలా శివుణ్ణి స్మరిస్తో చేసేటువంటి నిత్యకర్మలంతని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తో ఈశ్వరార్పణమస్తు అని హృదయపూర్వకంగా అంటూ అలాగా ఆ నదీ ప్రవాహంలాగా జీవించాలి దట్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు లీవ్